సంకీర్తనూమును జోడుకోడెలు అఖిలము గనవారు అడ్డమాడరిపుడు ఎందాక సంసారము ఎనసి తాజేసేను అందాక లంపటములవిపోవు కందువ జీవుడు భూమి కాయమెనాళ్ళు మోచే అందుకొన్న తనలోని ఆశలు అప్పటి తనకు లోలో ఆకలెంత గలిగినా తప్పక అందుకు తగ దాహము పోదు అప్పు తన మీద మోచి అదే ఎన్నాళ్ళు ఉండే ముప్పిరి ఒడ్డివారకు మూల నుండి నాపోదు దైవముపై భక్తి లేక తనకు ఎన్నాళ్ళుండే దావతి కరమపు పాటు తనకు పోదు శ్రీవేంకటేశ్వరుని సేవ తనకిప్పుడెబ్బే ఓవరి అందలి మేలు పోదు